వాళ్ళు గమ్ములు దొరకారు మీరు భోజనం స్పాన్సర్ చేయమంటే ఖర్చు ముందుకు వస్తారు కానీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు స్పాన్సర్ చేయమంటే ఎవరు వస్తారండి వచ్చి వాళ్ళు ఉంటారు ఆ అడ్వర్టైజ్మెంట్లో ఒక కార్నర్లో మీ కంపెనీ కూడా పెడతాము మీ పేరు పెడతాము అప్పుడు పడతాడు ఎవడో బుట్టడో వాడికి టైం చూపిస్తే వాళ్ళు పడతారు సమాజం ఎలా కాబట్టి పీపుల్ దే ఆర్ కర్మా పీపుల్ దే ఆర్ నాట్ జ్ఞాన పీపుల్ అందుకోసం అంత విస్తారంగా భగవద్గీతలో ఆ కర్మ మీమాంసని ఖండించాల్సి వచ్చింది అంత విస్తారం ఇక్కడికి వచ్చేప్పటికీ ఇది బ్రహ్మసూత్రం ఇంకా కర్మభవనం ఉండదు ఇక్కడ అదైతే నా టాపిక్లో అయితే ఇక్కడ జ్ఞానమే అంటే సాంఖ్యులు వీళ్ళందరూ జ్ఞాన ప్రధానులు వీళ్ళందరూ ఈ సాంఖ్యులు వీళ్ళు వాళ్ళకి వివేకమైన వాడికి ప్రధానం వాడి కర్మ గురించి ఏం పట్టించి వాడికి సాంక్ష అంచేది ఇక్కడ జ్ఞాన ప్రధానమైన గ్రంథం కనుక ఇక్కడ సాయు సిద్ధాంతాన్ని కాపాడించి బియ్యములతో ఉంటారు ఫిలాసఫీ యొక్క ఒక దృష్టికోణం మీకు చెప్పాను మంచిది కాబట్టి ఇది కొత్త ప్రశ్న అన్నట్లయితే ఇప్పుడు సమస్య వస్తుంది ఎన్ని వరాలు ఎన్ని మూడు ఇప్పుడు ఎండొచ్చాయి నాలుగు వచ్చాయి తండ్రి సౌమనస్యం మొదటి వరం అగ్ని విద్య రెండో వరం అస్థిత్యేకే నాయమస్థితే ప్రశ్నకి సమాధానం మూడో వరం మూడు వరాలు అయిపోయాయి అయిపోయినా కూడా ఒళ్ళే యమధర్మరాజు గారు కొంత స్నేహం ఏర్పడింది కాబట్టి ఒప్పుకుని ఆయన ఒబ్లైక్ చేస్తాడేమో అని నాలుగోది పెట్టాడు ఇప్పుడు అయం అపూర్వ ఉత్ప్య ఏమిటి నాలుగోది అన్యత్ర ధర్మాత్ అనే ప్రశ్నకి సమాధానం నాలుగో వరం కాబట్టి ఉన్న వరాలు మూడే అయినా మీరేం చేశారు నాలుగో వరాన్ని పెట్టి ఈ అన్యత్ర ధర్మాత అన్యత్ర ధర్మాత అనేదాన్ని అలాగే ఐదో వరం పెట్టి మా ప్రధానాన్ని తెచ్చుకోవచ్చు కాదా మూడే వరాలు మూడు వరాలు నువ్వు నిలబడలేదు ఆ మాట మీద నాలుగో వరంలో ప్రవేశించావు కాబట్టి ఐదో వరంలో మేము ప్రవేశిస్తాం కాదు ఆ ప్రశ్నే ఈ ప్రశ్నే అంటే బాధరాయణుడు తప్పు ఎందుకంటే ప్రయాణ ఉపన్యాస అన్నట్టు కదా దీన్ని ఉభయతో పాష రజ్జు అని ఓ త్రాడు ఉంటుంది ఆ త్రాడు మా చిన్నప్పుడు మేము అడిగేవాళ్ళం ఇలా దగ్గరికి తీసినా తిరుగుతుంది దూరంగా లాగినా తిరుగుతుంది ఇలా తిరుగుతూ ఉంటుంది దూరంగా లాగితే తెగిపోతుంది తిరగడం పెరుగుతుంది మళ్ళీ దగ్గరికి వస్తుంది మళ్ళీ దూరంగా లాగదు మళ్ళీ దగ్గరికి వస్తుంది అది ఊడిపోదు తెగిపోదు మెడక అలాంటి తాడు వేయడం ఆ తాడు దగ్గరికి తెచ్చుకున్నారని కొన్ని నిబంధిస్తుంది దూరంగా లాగే అని కొన్ని నిబంధిస్తుంది ఏదో సమదృష్టాంతం ఉభయతో పాష రజ్జు ఆ బంధము ఇటువైపు రజ్జు అంటే త్రాడు ఇటువైపు ముడి పాషం అంటే ముడి ఇటువైపు ముడి అటువైపు ముడి అలాగంటే ఒక పరిస్థితిని ఇక్కడ పెట్టినాడు పూర్వపక్షి అత్రో అత్రోచ్యతే కాబట్టి మూడు వరాలు ఉండగా నాలుగో వరాన్ని కల్పించి పరమాత్మను చెప్పాడు అని చెప్పడంలో నీకు దోషం లేకపోతే ఐదో వరాన్ని కల్పించి ప్రధానాన్ని కూడా చెప్పాడు ఆ ప్రధానము అవ్యక్తమే అనడంలో మాకు దోషమేమీ కనపడుటలేదు అన్నప్పుడు అత్రోచ్యతే రప్రధాన వ్యతిరేకణ ప్రశ్నం కంచుడ వరములు ఇచ్చినవి ఎన్నో మూడే మేము దానికంటే అధికంగా ఒక కొత్త ప్రశ్నని మేము కల్పించుటలేదు వరముల లెక్క ప్రకారం ఒకే ప్రశ్నకి అవకాశం ఇవ్వగలదు ఎందుకంటే పితృ సౌమనస్యంలో అంటే తండ్రి గారి మనస్సుకు ఉల్లాసంగా ఉండాలి అని కోరుకున్నాడు ఒక వరం ఖర్చు అయిపోయింది తర్వాత అగ్ని విద్యను బోధించమన్నాడు రెండో వరం అది ప్రశ్నే అగ్ని సంబంధించిన ప్రశ్న దానికి రిప్లై వచ్చి ఉపదేశం చేసేసాడు ఆయన అయిపోయింది ఇంకొక ప్రశ్న అంటే ఏమిటనమాట అస్థితి చేయకే నాయమ స్థితి చేయకే అనే ప్రశ్నలా అది ప్రశ్నలా కనపడుతుంది తర్వాత అన్యత్ర ధర్మాత్ అది చెప్పు అనే ప్రశ్న ఈ రెండు కలిపి ఒకే ప్రశ్న అవుతుంది తప్ప మేము అధికంగా మరానికి అధికంగా ప్రశ్నని మేము కల్పించుకలేదు ఎందుకో తెలుస్తున్నాండి వాక్యోపక్రమ సామర్థ్యాత్ ఈ ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ కలిపి ఈ సెక్షన్కే వాక్యము అని అంటే ఒక టాపిక్ అని అర్థం ఐక్యమంటే టాపిక్ ఆ టాపిక్ ఉపక్రమంలో వెళ్ళాలంటే అల్టిమేట్గా ఉపసంహారంలో మీరు అలాగే తేలాల్సి ఉంది ఉపక్రమంలో ఆయన మూడు వరాలని అంటారు ఉపసంహారం దగ్గరకు నాలుగు ఐదు అవ్వకోరు అలా అవ్వకూడదు ఇప్పుడు ఈ చందా వసూలు చేసే ఉంటారు మామూలుగా ఏం చేస్తున్నామండి మీరు మీ పేరు మీద ఒక వెయ్యి రూపాయలు మీరు సందా ఇచ్చినట్లయితే ఆ హోమాన్ టైంలో మీ పేరు సహకుటుంబం అంత ఉత్తరనామాలతో పూజ చేసినట్టుగా చేస్తామండి అంటే సరేనండి అంటే సరేనండి రాయిపోతాం హోమానికి వెయ్యి రూపాయలతో పాటుగా భోజనాల దగ్గర యాభై మందిని స్పాన్సర్ చేస్తే ఈ వందలవుతుందండి అది కూడా మీకు పెట్టుకుంటే బాగుంటుంది అంటే అంటే ఆ ముందు నువ్వు హోమం ఉన్నావు ఇప్పుడు ఇంకేదో స్పాన్సర్షిప్ ఉంటున్నావు అంటే అలా కాదు మరి అది కూడా అవసరమే కదా యజ్ఞం హోమాలు చేసి ఇస్తే అయిపోయింది వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా పెట్టాలి కదండి యజ్ఞంలో భాగమే కదా అది సరే కానీ అని ఆయన అంటారు అంటే అక్కడికి ఇంకోటి జపి చేసినాడు కాబట్టి ముందేమన్నాడు ఉపక్రమం ఏమిటి ఒకటి వెయ్యి రూపాయలు కానీ ఇప్పటికి ఎంత అయింది కోణము దానికి ఇంకో స్పార్స్ పదిహేను వందల డిగ్రీకి తెచ్చారు ఆ తర్వాత అంతా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక మెమొరబీలిగా ఒకటి ఉండటం కోసం లాకెట్లో స్వామీజీ ఫోటోను వెకాల శివుడి ఫోటో పెట్టి స్వామీజీ ఫోటో అలా లాకెట్లో వీళ్ళు ఇలా తయారయ్యారు లాకెట్ ఒకవైపుని శంకర్ ఫోటో ఒకవైపుని నా ఫోటో పెట్టాననుకోండి అది ఇప్పుడు శంకరాచార్య మీద గౌరవమా ఆయన పేరు పెట్టి మనం మనం ప్రమోట్ చేసుకుంటున్నాం చూడండి మీరు ఎలా ఉంటుంది నేను లోకంలో ఏమనుకుంటాను నేను శంకర భక్తుడు రా అనుకుంటాడు అనుకో శంకర భక్తుడు అనుకుంటాడు కానీ తన ఈగోకి తాను భక్తుడైపోయాడు అని తెలుసుకోలేకపోతారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు కర్మని చూస్తారే తప్ప దాని వెనకాలండి సైకాలజీని వాళ్ళు ఏం తెలుసుకుంటారు లోకంలో కాబట్టి మీకు ఒక లాకెట్ ఇవ్వడానికి నేను నిశ్చయించుకున్నాము సరైతే ఇచ్చిమంటేది ఇవ్వాలి అంటే కానీ ఒక్క వంద రూపాయలు ఆకెట్కి ఇవ్వాలి వెళ్ళారు కాబట్టి ఈ రకంగా వెయ్యితో మొదలుపెట్టి పదహారు వందలతో పదిహేడు వందలతో సిటిల్ చేస్తారు దాన్ని ఆ రకంగా రచికేతడు చెయ్యకూడదు అది లోక రచికేప శాస్త్రంలో అలా కుదరదు శాస్త్రంలో అలాంటి వేషాలు పలికి రావు ఇక్కడ మూడే సో అమ్మాయి అంటున్నారు ఆయన వాక్యోపక్రమ సామర్థ్యా అది సంగ్రహ వాక్యం దానికి ఆయన వివరిస్తారు అంటే టాపిక్ ఉపక్రమంలో ఏది చెప్పారో అదే మొత్తం అంతా ఉంటుంది దానికి ఒక సామర్థ్యం ఉంటుంది దాన్ని విడిచిపెట్టి నువ్వు ఇంకో వెళ్ళడానికి వీర్లేదు ఇప్పుడు వివరిస్తున్నారు వరప్రధానోపక్రమాహి మృత్యునచికేత సంవాద రూపా వాక్య ప్రవృత్తి ఆసమాప్తేవల్లినా కఠోపనిషత్తులో వల్లులు గలవు రెండు అధ్యాయాలు రెండు మూడు ఆరు వల్లు ఈ ఆరు వల్లులకి కూడా ప్రారంభం నుంచి చట్ట జగరదాకా రచన మంత్రముల యొక్క రచన సబ్జెక్ట్ మ్యాటర్ యొక్క డీలింగు ఎలా ఉంటుందంటే నచ్చిపోయేటు వరలు ఇవ్వడంతో ప్రారంభమవుతుంది ప్రధాన ఉపక్రమ అక్కడ ప్రారంభమవుతుంది ఏమిటి నచికేతస్సు మృత్యువుకి సంవాదం మృత్యునచికేత సంవాద రూప అది బహు అది సమాసం అది ఒకటే పదం మృత్యునచికేత వేరే పదం కాదు మృత్యునచికేత సంవాద రూపమైన వాక్యం అక్కడ ప్రారంభమవుతుంది అంతకుముందే ఓ కథ అది ఇంపార్టెంట్ కాదు దాని మీద ఫోకస్ కాదు భరోజీత మరోతధ్యాయుంటిది ఇంతకు ముందు ఉన్నది మృత్యూని అయిన ప్రశ్నలు అడుగుతాడు ఆయన వరం ఇస్తాడు మృత్యువు మృత్యువు నచ్చకేతరికి వరం ఇస్తాడు అక్కడ శుభ అవుతుంది టాపిక్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ వాక్యములన్నీ అలా పోతూ ఉంటాయి మంత్రాలు వాటి యొక్క ప్రవృత్తి అంటే వాటి యొక్క అర్థమును తెలుపుడు చేసేటువంటి ఏ ప్రవర్తన అర్థం తెలుపుడు చేసే శక్తి ఉంటుంది పదాలకి అవలా ప్రవర్తిస్తూ ఉంటాయి అది వాటిని ఆ విధంగా ఈ ప్రయోగం కూడా ఆ ఉపక్రమంలో చెప్పినటువంటి వరముల మీద బేస్ అయి ఉంటుంది ఆ ఉపక్రమంలో చెప్పిన వరాలని మీరు డిస్టర్బ్ చేయడానికి వీలు ఉండదు అలా కనపడుతూ ఉంటున్నది ఓకే మంచిది అసలు జరిగింది ఏమిటి మృత్యులా నచికేత పిత్రాహితాయన్ వరాంత అంటే కథనాథం ఇ స్టోరీ కిలా అంటున్నారు కదా అంటే దాన్ని మీరేమో దాన్ని గురించి అదేదో లిటరల్ గా జరిగినట్టుగా మీరు దాన్ని యాక్సెస్ తీసుకోవాలి కిలా ఎందుకంటే మీరు లిటరల్ జరిగినట్టుగా చెక్ పెట్టి ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తే ఈ పిల్లాంటిని మృత్యు దగ్గరికి పంపించాడు తండ్రి ఎలా వెళ్ళాడు అలా యమసంపదాలు చేయడం వెళ్ళిపోతూ ఉన్నాం వస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే చచ్చిపోయి ఉండాలి కదా ఇంకా నచ్చకేత ఎక్కడో ఉంటాడు ఇలా మొదలు పెట్టకూడదు మీరు అలాంటి చర్చలు ఏం చెయ్యరు శాస్త్రంలో ఈ రోమ్ పాయింట్ సచ్ డిస్కషన్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఏమిటంటే భగవద్గీత దగ్గర సరిగ్గా ఇలాంటి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు అందరూ అర్జునుడు గుర్రాలు ఎన్ని ఉన్నాయా నాలుగు ఉన్నాయా ఆ మాట ఎక్కడొచ్చింది మొదటి అధ్యాయంలో వచ్చింది ఇంకా అశోచ్యానందశోచస్వం అని మొదలు పెట్టక ముందే వచ్చి నాలుగా ఇక అర్జునుడు ఉపదేశం చేసేప్పుడు ఇక్కడ ఎత్తులో కూర్చున్నాడా శ్రీకృష్ణుడు కంట పళ్ళల్లో కూర్చున్నాడా ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తుంది ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఎక్కడ మొదలు పెట్టాలంటే శ్రీ భగవాను వాటిని మొదలు అది ఉపక్రం ఇంకా అక్కడి నుంచి మీరు లాజికల్ గా పోతూ ఉంటుంది చెక్ చేత అంటే ఒక ముందు భాగాన్ని ఉడితే సాగత అయిపో ఇదంతా మనస్సులో పెట్టుకుని అక్కడ భాష్యకారులు కూడా అసలు భాష్యమే రాయలేదు ముందు భాష్యమే వ్రాయలేదు వాటి భాష్యాలు ఏం రాయడం అలాగే ఇక్కడ కూడా ఆ కథ అంత టాపిక్ కాదు మృత్యు నచికేత సంవాదము బిగిన్ అయింది వరములు మూడుతో వే అక్కడి నుంచే బ్రహ్మ విద్య యొక్క ఉపక్రమం ఉంటుంది అంతకు ముందో అయింది కదా అంటే అయింది కీల సంథింగ్ హ్యాపన్ బిఫోర్ దాట్ ఇట్ ఈస్ స్టోరీ ఏమిటా స్టోరీ తండ్రి గారు నచిక యొక్క దగ్గరికి పంపించారు ఎందుకు పంపించాయో అవన్నీ మీరు కాస్త అక్కడ చూసుకోండి పంపిస్తే ఆయన మృత్యూ దగ్గరికి వచ్చాడు సరే ఇంకా కథలో ఏదో ఒకటి రెండు అంశాలు గలవు ఆయన మృత్యుదేవత నచికేతడికి మూడు రెండు మూడు వరాలను ఇచ్చిన దీని వరాన్ని వద మృత్యు భయం ఉండకూడదు మృత్యు గురించి భయపడకూడదు మృత్యు మనకి లేదు దేహానికి మృత్యు ఉంటుంది మనకి మృత్యు ఇప్పుడు ధనికుడు డబ్బు పోయిందనుకోండి ఏమంటాడు నేను చచ్చిపోయినాను అహం హతహ ఇప్పుడు స్టాకులో మాట ఎవరో పెట్టారు స్టాకులో ఆ స్టాక్ సున్నాయండి సత్యం స్టాక్స్ ఏమయ్యాయి సున్నా వీళ్ళ మూడు వందలు ఇచ్చుకున్న స్టాకు రెండు రూపాయలు కమ్మంది మొన్నాడు పొద్దున్నది రెండు రూపాయలు కానీ ఖరీదండి స్టాక్ ఒక్కొక్కటి మూడు ఐదు వందలు ఇచ్చుకున్నారు ఎండ్రాల స్టాక్ ఒకటి ఉంది అది ఒక్కొక్కటి నూట యాభై డాలర్లు ఇచ్చుకున్నారు అరవై సెంట్లకి పోయింది సార్ స్టాక్ దాంతో పాపర్స్ వేకుంటారు ఓవర్ నైట్ ఎఫెక్ట్ బికమ్ బ్రెదర్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే ఐఎమ్ జెండ్ ఐఎమ్ స్కీల్డ్ అని ప్రయోగిస్తారు సో ధనము యడల ఆసక్తిని బట్టి మృత్యు వచ్చింది అలాగే దేహము ఎడల ఆసక్తి ఉన్నట్లయితే ఐఎం అబౌట్ టూ డ్యా నన్ను ఒక ఆయన వస్తుంది సెవెంటీస్ ఆయుష్ ఆశీర్వదించం చేయని అడిగా ఈజ్ ఇన్ సెవెంటీస్ ఆయుష్ ఏం చేసుకుంటాం ఆయుష్ ఎందుకంటే ఆయుష్ పెరిగే కొలది సెంగిలిటీ పెరుగుతుంది తప్ప నడవలేకపోతాము బాత్రూమ్కి వెళ్ళడం కష్టమైపోతుంది ఏవో మందులు మింగుతూ ఉండాలి ఎందుకు ఆయుష్ ఏదో భగవంతుడు ఇచ్చిన ఆయుష్యదో ఉంది దాంట్లో సంతృప్తి పడి అది కూడా దాంట్లో శరణాగతిలో అది కూడా ఒక లక్షణం భగవంతుడు ఇచ్చింది నాకు చాలు అని సంతృప్తి పడ్డాననుకోండి ఆయుష్తో మొదలుపెట్టి ఒక కంటెంట్మెంట్ తోటి ఎంత హ్యాపీగా జీవించవచ్చు మృత్యు యొక్క భయం కూడా పోతుంది అసలు ఉపనిషత్తులో మృత్యు ప్రస్తావన అనుభూతించే వచ్చింది తో ఉపనిషత్తు చాలా గొప్ప ఉపనిషత్తుంది కనుక ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ తల్లి గారు మృత్యు దగ్గరికి పంపించారు నచ్చి కానీ మృత్యూ దగ్గరికి వెళ్ళమన్నాడు ఈ రూ వెళ్తూ మన వాళ్ళు మృత్యువి ఉందంటే అడ్డు వెళ్ళిపోతాడు దక్షిణం వైపు ముఖం పెట్టడం ఎందుకంటే అక్కడ మృత్యు ఉన్నాడు దక్షిణావర్తి ఏం చేశాడు మృత్యు పట్టుంటే యు ఫేస్ ది డెత్ యూ ఫేస్ ది మీరు మృత్యునే ఫేస్ ఫేస్ చేస్తే ఏమవుతుంది మీకు మృత్యువు లేదనే సిస్యం తెలుసు మీరు మృత్యువు నుండి పారిపోతూ ఉంటే మీకు ఏమీ తెలియదు అలా జీవితం అంతా ఫైనల్ గా మృత్యువు నుంచి ఎవడూ తప్పించుకోనే లేదు దీని మీద కథ ఉంది టెహరాల్ అది సూఫీ స్టోరీ టెహరాన్ లో డెత్ అండ్ టెహరాల్ అంటే ఎవడో వీడికి చెప్తాడు ఏమని మృత్యుదేవుడు మృత్యుదేవత ఇప్పుడు ఈ డిస్టిక్ట్లో సంచారం చేస్తోంది అనేది ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాకు గుర్తు వివరాలు అని చెప్తాడు చెప్తే వీడు ఏం చేస్తాడంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి గుర్ర వెక్కి వెళ్ళిపోతాడు సరిగ్గా అదే టైంకి అక్కడ ఒక మహర్షి మహాత్ములు ఉంటాడు మృత్యుదేవత ఆ మహాత్ముడిని కనబడుతుంది ఇది ప్లేస్ రెస్పెక్ట్స్ టూ హెంట్ ఏది ఎటు బయలుదేరే ఉంటాడు అంటే నేను నా ఈ లో నా కార్యక్రమం పూర్తి నేను సాయంకాలం అయ్యేప్పటికీ దహరాలు చేరుకోవాల్సిన పని ఉంది నాకు నేను బయలుదేరుతున్నాను మృత్యుదేవత సరిగ్గా వీరు గుర్ర ఎట్టు బయలుదేరాడు పొద్దున్నది సాయంకాలం అయ్యేప్పటికీ చేరుకుంటాడు అక్కడికి దహరాన్ మృత్యుదేవత ఒక అరగంటలో వెళ్ళిపోతుంది నా పని అయిపోయింది ఇక్కడ ఇంకా సాయంకాలం సిక్స్కి నాకు టెహరాన్ లో పనింది నేను దానికోసం వెళ్తున్నాను చెప్తూ దీంతో ఈ లెక్కేసుకుంటాడు మీరు ఎప్పుడు బయలుదేరి పొద్దున్నే బయలుదేరాడు సరిగ్గా సిక్స్ అయ్యే టెహరాన్ చేరుకుంటాడు అలా ఉంటాడు హైదరాబాద్ లో అయితే సరిగ్గా తగ్గుతుందో సింగాపూర్ లో అయితే లేకే దుబాయ్ దుబాయ్లో అయితే గుండె నోట్లు బాగా తగ్గిపోతుంది అని వీళ్ళు దుబాయ్ వెళ్తాడు అక్కడ వీరి కోసం స్వాగతం చెప్తూ ఉంటుంది మృత్యుదేవత రాదా ఇక్కడే ఉన్నాను నేను దా ఎందుకు చెప్తున్నానంటే మృత్యులకు భయపడకూడదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి చూసుకోవాలి లెంగ్త్ ఆఫ్ లైఫ్ గురించి చూసుకోకూడదు క్వాలిటీ అంటే లాగా ఉదయమే ఆత్మవిచారము ఏదైనా వాళ్ళకన్నా కొంత సేవ చేయడము ప్రేమగా నలుగురికి కొంత హెల్ప్ చేయడం ప్రేమగా ఉండడం దాది ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ సంతోషము ఉన్నదాలతో హ్యాపీగా ఉండడం అది అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ నిర్మాణం చేసుకోవాలి కానీ ఇంకో బలి బ్రతకాలి ఇంకో ఐడియాలు బ్రతకాలి దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ సో తండ్రి దగ్గరికి తండ్రి వీళ్ళని పంపించాడు బుచ్చు దగ్గరికి అని మనం కప్పు చూసినాము ఆయన మూడు వరాలు ఇచ్చాడు ఓకే నచికేతాకి మనస్యం వద్దే ఈ మొదటి వరానికినూ వేదాంతానికి ఏమీ సంబంధం లేదు కాబట్టి దాన్ని కూడా కిలలో పారేసేయండి తండ్రి గారికి నచికేతస్తున్న మీద కోపం వచ్చింది మీరు నాకు చెప్పిన మాట నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగింది ఆ నచికేతసుడికి మనస్సులో అది ఒక క్లేశం మా నాన్నగారికి నాయడల అటువంటి వ్యతిరేక భావం ఉండకూడదు ఆయన సౌమనస్యం అంటే నచికేతసుడు బుద్ధిమంతుడు మంచి కుటాడు అని ఆయన అనుకోవాలి తప్ప నాకు వ్యతిరేకంగా వీడియోలో చేశాడని ఆయన అనుకోరాదు నేను ఆయనకు వ్యతిరేకంగా చేసే ఉద్దేశం నాకేమీ లేదు ఆ సంగతి వారికి తెలియాలి వారు నా మనస్సు అర్థం చేసుకోలేదు వారికి నేను సర్వీస్ చేయడానికి కూనుకుంటే నేను వారికి పనిలో అడ్డొస్తున్నాననుకుని ఆయన భ్రమపడ్డారు తప్ప నా మనస్సును సరిగ్గా తెలుసుకోలేదు నా కోరిక ఏమిటంటే వారు నా మనస్సును సరిగ్గా తెలుసుకోవాలి దానివల్ల ఏమవుతుంది తనకేమిటి ఉపకారం తన ఉపకారం కాదు నా మనస్సును ఆయన సరిగ్గా తెలుసుకుంటే ఆయన శాంతంగా ఉంటారు ఆయన యొక్క సౌమనస్సు నా మనస్సును ఆయన సరిగ్గా తెలుసుకోలేకపోతే నా ఉన్న ఒక్క కొడుకు వీడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడనేటువంటి ఒక చింతతో దుఃఖంతో ఉండిపోతారు అలా ఉండకూడదు కాబట్టి వాడికి నా భావం సరిగ్గా అవగతమై నా ఎడల ప్రేమ కలిగి తద్వారా ఆయన శాంతంగా ఉండిట్లా నాకు మోజటివ రంగును ఇము అని అడిగాడు కానీ పితు సౌమనస్యం అని ఈ ఎక్స్ప్రెషన్ శంకట్లు పితు సౌమనస్యం అని నీకు ఉపనిషత్తులు కనపడదా అన్నమాట అక్కడ ఏదో ఉండేది ఏదో ఉంటుంది దట్ ఎక్స్ప్రెషన్ వెరీ క్యారెక్టరిస్టికల్లీ శంకరాజి తండ్రి యొక్క సౌమనస్యమును కోరాను అది మొదటి వరం అయిపోయేది అక్కడికి రెండో వరం ద్వితీయ అగ్ని విద్యా రెండో వరం చేత అగ్ని విద్యను ఇంకొక వరం లేదు రెండు ప్రశ్నలున్నా వరం ఒక్కటే అంటే రెండు ప్రశ్నలు రెండు వేర్వేరు టాపిక్స్ అవడానికి వేలు లేదు రెండు ప్రశ్నలు రెండు వేర్వేరు టాపిక్స్ అయితే రెండు వరాలు అవుతుంది ఒక వరం అవుతుంది కాబట్టి ప్రశ్నలు రెండైనా వరం అంటే అర్థం ఏమిటంటే ఆ రెండు ప్రశ్నలు ఒకే టాపిక్కి చేంజైనవి ఆ టాపిక్ పేరే తృతీయైన ఆత్మ అది మూడో మూడవ వరము చేత ఆత్మవిద్యను కోరినాడు అని మీరు ఎలా చెప్పగలరు అంటే ఏ మూడవ ప్రశ్న ఆత్మవి ఆత్మవిద్య అని మీరు ఎలా చెప్పగలరు అంటే అభేదంతో కష్టమేం కాదు ఇక లింగము కనబడుతోంది లింగం అంటే హేతుడు పొగ కనపడుతూ ఉన్నాయి స్మోకింగ్ గన్ అంటారు స్మోకింగ్ గన్ వాడు కింద పడిపోయాడు బుల్లెట్ తగిలి కింద పడిపోయాడు చుట్టూ చూస్తే అక్కడ గన్లోంచి పొగ వస్తుంది కాబట్టి వీడిని కొట్టిన గన్ ఏది అంటే అదిగో ఆ గన్ అది ఎవడిది అన్న తర్వాత స్మోకింగ్ గన్ అంటారు ఆ రకంగానే మూడో వరం అంటే ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థి చేతే నాయమస్తి చేతే నువ్వు చెప్పు వరా నామేష దిస్ ఇస్ ది స్మోకింగ్ దానికి ఇది మూడవ వరము అని ఆయనే చెప్పాడు కదా ఆ మూడవ వరం ఏమిటో నా మంత్రాన్ని మీరు చూసుకుంటే అక్కడ ప్రశ్న ఆత్మ గురించి ప్రశ్న ఆయన దేవుడి గురించి ప్రశ్న అడగలేదు మీరు గమనించట్లేదు ఆత్మ గురించి ప్రశ్న మరి దేవుడు అక్కడ ఇంపార్టెంట్ కాదా అంటే చూడయా ఆత్మ కంటే భిన్నంగా దేవుడు అనేవాడు ఎవడు లేదు సపోజ్ ఆత్మ కంటే భిన్నంగా దేవుడు ఉన్నాడనుకోండి ఇంతటి కఠోపనిషత్తు కూడా దేవుడు యొక్క ప్రశ్న లేకుండానే గడిచిపోయింది నచిగేట దేవుడు గురించి ప్రశ్న అడగనే లేదు అని మనం చెప్పాల్సి వస్తుంది Do you like that? In God's quest, there is love for God descriptors. In one way there was odysкий God. They accepted Makarani, they acquaint the many of us are most은timed between upanish sadece. They have worshipful books, they are spirit. That is why they eat undefined and would survive this side. ఉపాసనా పిష్టం మొన్న నేను కృపాలు మహారాజు అని ఒక ఆయన గొప్ప పండితు పైన ఆయన ఉపన్యాసం విన్నాను ఆయన ఉపన్యాసంలో సారాంశం ఏమిటంటే చూడండి మూడు ఉన్నాయి భుక్తి ముక్తి భక్తి మూడు భుక్తి అంటే సంసారంలో భోగాలు అనుభవించడం ముక్తి అంటే దేవుల్లో కలిసిపోవడం ఈ రెండు కూడా వ్యర్థమే భక్తి ఉండాలి భక్తి అంటే ఏంటి దేవుడి కంటే వేరే ఉండి ఆయనని భజించుట ఉండాలి అది ముఖ్యం తప్ప ఆయనలో కలిసిపోతే ఉపయోగం ఏమండి ఆయనలో కలిసిపోయాను అనుకోండి వాట్ విల్ యూ డూ యు ఆర్ గాన్ సపోజ్ మీకు ఆ భగవంతుడిని ప్రేమించాలని అనిపిస్తే యు ఆర్ నాట్ డే భగవంతుడిని భజించాలనిపిస్తే యు ఆర్ నాట్ డే this mukti I don't want it. I tell my bhukti, bhukti is a samsakala bandhisthundhadi. I don't want bhutti. That's why bhakti is a good thing. That's why the krantupadhishthara is. So I don't want bhakti to be a sloth. I don't want bhakti to be a sloth. That's why I don't want bhakti to be a sloth. That's why bhakti is a good thing. తిలో ఈశ్వరుని యొక్క భజన ఉండదు ముక్తిలోనూ ఉండదు ఇప్పుడు భుక్తిలో ఏమవుతుంది వీడు క్లములు అంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు ఈశ్వరుణ్ణి భజించదు ముక్తిలో కూడా భజించదు అదే భక్తిలో భజన ఉంటుంది కాబట్టి నాకు ముక్తి వద్దు భక్తి వద్దు భక్తియే కావాలి ఉపన్యాసం అయిన వెంటనే ఆయన లేచి నిలబడ్డారు అందరూ లేచి నిలబడ్డారు చెరత పట్టు రాధే రాధే రాధే రాధే రాధే మరి ఉపన్యాసం ఏం తగ్గట్టుగా ఉండద్దాం మళ్ళా అదిగా ఉపన్యాసము అదే భజన రాధే రాధే కృష్ణా కృష్ణ కూడా రాధ కాబట్టి లోకంలో అటువంటి దృష్టి ఉంటుంది వాళ్ళు ఈ ఉపనిషత్తు దగ్గరికి వస్తే వాళ్ళకి ఇక్కడ దేవుడే కనపడ్డు ఆత్మయే దేవుడుగా ఉంటుంది భజిద్దా ఉంటే దేవుడు కనబడ్డాడు కాబట్టి వాళ్ళు చాలా ఆనస్ట్గా ఉండే వాళ్ళు ఏమన్నారంటే రే వీళ్ళు ఔపనిషదులు అని వాళ్ళు ఒక కేటగిరీ పెట్టి జోలికి మనం వెళ్ళద్దు ఉపనిషత్తుల జోలికి మనం వెళ్ళవద్దు ఎందుకంటే మనకి భక్తి భజనం కావాలంటే ఈ ఉపనిషత్తులు మనకి ఉపయోగపడవు అని వాళ్ళ ఆనస్టీలో ఉండేవాళ్ళు తర్వాతి కాలంలో వచ్చినటువంటి నేను చాలాసార్లు చెప్పాను మాట అయినా మళ్ళీ చెప్తున్నాను తర్వాత కాలంలో వచ్చిన కరప్షన్ ఎక్కడంటే ఆనస్టీ పోయింది తమే శ్లోకాలు రాసి వాల్మీకి చూపించటం దీన్ని మోసం అని వర్ణించారు మహాత్ములు తమ శ్లోకాలు ఉత్తరాండ్లు రాసేసి వాల్మీకి ఉన్నాం ఉత్తరాంధ్ర వేరే రాసేవాడు రుపారవం పుల్లయం వెంకన్నో రాసేటనుకోండి దానికి వాల్యూ ఉండదు ఎవరూ దాని ముఖం కూడా చూడదు వల్లికి అనేస్తే విపశపోతున్నారు అనే మోసం ప్రారంభమైనప్పుడే ఈ మోసంలో భాగంగానే ఉపనిషత్తులను కూడా ఆ ఏకత్వం నుంచి బహుత్వంలోకి లాగేసేటువంటి ప్రయత్నం పన్నెండో శతాబ్దం నుంచి ఆరంభమైనది That is how the evolution of the religious life in India had been. Very unfortunate. But still Advaita malla nigile hundi. Kabat ikkada atma vidyakameka kavarai kote, dhanko paramatmo ucchasta dikka. Paramatma idu vere vidyakkar lai. Kabat paramatma vishayakameena prashnana hatu vidyushara arya atma vidyalo antargatama ipotinda. కాబట్టి వేరే వరమును అపేక్షించదు అలా అలా వ్యవస్థ చేసుకోవాలి త్రదన్య ప్రధర్మాత్ అన్యోయమపూర్వ ప్రశ్న ఉప్యేతరప్రధానం వ్యతిరేకనా ప్రశ్నకల్పనా వాక్యంబాధ్యేత తత్రాంతే అలి అట్లు ఉండగా అంటే ఆ లింగాన్ని బట్టి మూడవ ప్రశ్న ఆత్మవిద్యయే అని నిర్ధారితమవుతూ ఉండగా అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మా తనది కొత్త ప్రశ్న ఇంతకు ముందు అడిగిన ప్రశ్ననే మళ్ళీ పైకి లాగి వేసిన ప్రశ్న కాదు ఇది అంటే ఈ న్యూ ప్రశ్న అని మీరు అన్న పక్షంలో ఏమిటవుతుంది వరాలు మూడికి మూడు అయిపోయాయి ఇంకా వరం మిగిలి మిగిలి లేదు గండింగ్లో వరము లేదు గండింగ్లో వరం లేకున్నా దానికి వచ్చిన వరముల కంటే అధికంగా ఒక కొత్త టాపిక్ని వరంగా ఆయన అడుగుతున్నాడు అని మీరు కల్పించాల్సి ఉంటుంది అలా కల్పిస్తే ఉపక్రమంలో మూడే వరములు అని చెప్పిన వాక్యం ఏది కలదో దానికి విరోధము వచ్చుము అది బాధింపడు అని చెప్పారు దీని మీద పూర్వపక్షం నను ప్రశ్న్య భేదాత్ అపూర్వోయం ప్రశ్న భూ అర్హతి దీని మీద పూర్వపక్షాలు అంటారంటే వరాలు ప్రశ్నలు ప్రశ్నలు వరాలు అని నీ లెక్క ఆ లెక్క లాభిపెట్టి దాని సంగతి తర్వాత అంతకుముందు అడిగిన వన్ వన్ ట్వంటీలో అడిగిన ప్రశ్న టాపిక్ ఏమిటి ఆత్మ అన్యత్ర ధర్మానత్రధర్మాత్ అన్నప్పుడు టాపిక్ ఏమిటి పరమాత్మ అది జీవాత్మ ప్రశ్న ఇది పరమాత్మ ప్రశ్న అడగబడిన వస్తువు భిన్నంగా ఉన్నప్పుడు ఆ వస్తువు వేరు ఈ వస్తువు వేరు ఉన్నప్పుడు రెండింటినీ ముద్ద చేసిన ఒకే ప్రశ్న నిలలే కష్టం అడగబడే వస్తువు వేరే వస్తున్నాను ప్రశ్నలు కూడా వేరు అవ్వాలి అవున బాంబే వెళ్ళే దారేటు విజయవాడ వెళ్ళే దారిటు ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఒకట రెండు ప్రశ్నలు అది ఒక ప్రశ్న అవుతుంది కాబట్టి ఇది కొత్త ప్రశ్న కనుక అదనపు ప్రశ్న మరి వరం ఆ విషయం తర్వాత చూద్దాం ముందు ఫస్ట్ యు యాక్సెప్ట్ ిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రా క్వశ్చన్ పూర్వోహి ప్రశ్న జీవ విషయం ప్రేతే విచికిత్సానుష్యే అస్తి నాస్తి విచికిత్సాధానా మొదటి ప్రశ్న జీవుడికి సంబంధించిన ప్రశ్న కావాలండి జీవుడు గురించి ప్రశ్నే ఉంటుంది ప్రశ్న ఉంటే దేవుడి గురించి ఉంటుంది కానీ దేవుడి గురించి ప్రశ్నే ఉంటుంది ఏముండయా ఆయన డౌట్ ఉందని అంటున్నాడు కదా నాకు విచికిత్స డౌట్ ఉంది వీడు పోయాడు వీటి శరీరం పడిపోయింది చచ్చినాడు ఇప్పుడు ఒక తత్వము ఉందా లేదా అని నాకు డౌట్ ఉంది అని జీవుడు గురించి ఆయన డౌట్ ఉంది డౌట్ నుండి ఆయన ప్రశ్న వేశాడు కాబట్టి ముందు ప్రశ్న జీవ విషయమైన ప్రశ్న జీవశ్చర్మాదిగోచరత్వాణ్య ధర్మాత్ ఇది ప్రశ్నమర్హతి ఇప్పుడు చెప్పండి జీవుడు ధర్మాధర్మాలలో అంతర్గతమే ఉంటాడా ధర్మాధర్మాలకు అతీతంగా ఉంటాడా అంతర్గతమే ఉంటాడు జీవుడు ధర్మా ధర్మం చేస్తే పుణ్యము స్వర్గము పాపం చేస్తే అధర్మం చేస్తే నరకము పాపము నరకము ధర్మాధర్మములకు లోబడి ఉంటాడు జీవుడు రెండు రెండులో ఒకటి ఒకటి ఇరవై అయిపోయి రెండు ఒకటి పదిహేను దగ్గరికి వచ్చిన ప్రశ్న ఏమిటి అన్యత్ర ధర్మా అన్యత్రధర్మా తనది ప్రశ్న అంటే అర్థం ఏమిటి అది జీవుడికి సంబంధించిన ప్రశ్న కాదది జీవభిర్ణమైన తత్వానికి సంబంధించిన ప్రశ్న కాబట్టి అక్కడ అడిగిన తత్వం వేరు ఇక్కడ అడిగిన టాపిక్ వేరు అదే ప్రశ్న ఇది ఇదే ప్రశ్న అది ఏమిటి లెక్కలు మరి వర వరావసంగా తర్వాత చూద్దాం ప్రశ్నలు వేరు వేరుది బికాస్ ది టాపిక్ వేర్ ఇస్ డిఫరెన్స్ లో ది టాపిక్ క్లియర్ మీకు రహస్యం చెప్పుకుంటారా అద్వైతం మీద వచ్చిన ప్రధానమైన పూర్వపక్షాల్లో ఇదొకటి రథోపనిషత్తును బేసిస్గా చేసుకుని అద్వైతాన్ని ఖండించే వాళ్ళు రాసిన పూర్వపక్షాలు ఉన్నాయి చూడండి శత్రుదోషణ ఇత్యాతి గ్రంథాలు వేదాంత దీశిక మొదలైన రాసిన వాళ్ళలో పెద్ద పూర్వపక్షం ఇది పెద్ద ప్రశ్న ఇది వాళ్ళు లేవనెత్తండి అబ్జెక్షన్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అబ్జెక్షన్ భాష అర్థమైన పాయింట్ ఈ ఇక్కడి నుంచి దీన్ని లిఫ్ట్ చేసేదాం ఆ ముందున్న నన్ను తీసేయ నను ఉంటే అది పూర్వపక్షం ధరిస్తూ ఉంటుంది నను పీపిపడ అత్ర వచ్చితే అని ఉంటున్న తర్వాత అదంతా జరిపేసేది అత్ర వచ్చేట తర్వాత ఇది ఇదంతా జరిపేసే అత్ర వచ్చితే కూడా జరిపేశాయి ఇంకప్పుడు మిగులు ఏ అంతా అని అద్వైతం మీద ద్వైతం యొక్క ప్రశ్న అవుతుంది అది కాపీ ఇది శంకరాజి క్వశ్చన్ ఏంటి ఇది నాట్ ఈ వీళ్ళు వేసిన ప్రశ్న కదా ఆయన ప్రశ్నలేది అర్థమైందా మీకు పాయింట్ ఓకే కాబట్టి మళ్ళీ కమ్ బ్యాక్ టు ది పొడపక్ష కాబట్టి అన్యత్ర ధర్మాదన్యత్ర ధర్మాత్ అన్నది కూర్చోండి క్లాస్కి వచ్చారా కూర్చోండి అనే ప్రశ్న జీవ విషయమైన ప్రశ్న కదా జీవ విషయమైన ప్రశ్న అయితే వేరే ప్రశ్న కింద కౌంట్ చేయక్కర్లేదు దాంతో కలిసిపోతుంది అనేసి క్వశ్చన్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ఓకే అయితే మరి ఎవరి గురించి ప్రశ్న ప్రాజ్ఞస్తు ధర్మాద్యతీతవాత్ అన్యత్ర ధర్మాత్తి ప్రశ్నమర్హతి కాబట్టి ఈ ప్రశ్న ఎవరి గురించి అంటే ప్రాజ్ఞుడు గురించిన ప్రశ్న చిత్రం ఏంటంటే ఈ ప్రశ్న వేరే టాపిక్ అని అన్నప్పుడు కూడా ఆ తత్వం ఇక్కడే ఉంటుంది అదేదో వైకుంఠంలోనో కైలాసంలోనూ ఉంటుంది దాని గురించి ప్రశ్న కాదు అది కూడా ఇక్కడే ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ ఉపనిషత్తులో అసలు పరమాత్మను ఔట్సైడ్ అధ్యాత్మ దేదో ఈవెన్ కన్సిడర్ అధ్యాత్మంలోనే కన్సిడర్ చేస్తారు అధ్యాత్మంలోనే జీవుడు ఈశ్వరుడు అని పెట్టుకుంటారు తప్ప అధ్యాత్మాన్ని విడిచిపెట్టేసి వైకుంఠం అక్కడుంది అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు ఈ ఊళ్ళో జీవుడు ఉన్నాడు ధో లేదు ఇదినే ఉపనిషత్తులు వేరే సెపరేట్ కేటగిరీలో పడతాయి అయితే ఆధునిక కాలంలో ఏమైపోయిందంటే ఆ గాఢశీలత లేదు అంటే తత్వాన్ని లోతుగా పరిశీలించేటువంటి ఉత్సాహం లేదు జనాలకి డబ్బు సంపాదించుకోవడంలో ఉన్న ఉత్సాహం అధికారము పదవులు పొందడానికి ఉత్సాహం కీర్తి ప్రతిష్టలు ఉత్సాహం భోగాల మీద ఉత్సాహమే తప్ప తత్వాన్ని శాస్త్రాన్ని లోతుగా తెలియాలనే ఉత్సాహం ఉండదు దట్ ఈజ్ ది ఇప్పుడు పది మంది వేదంలో ఉంటున్నారనుకోండి ఈ వేదాన్ని అంతనే అధ్యయనం చేసి దీని ద్వారా మనం తత్వాన్ని తెలుసుకోవాలని చదివి కూడా ఒక్కడుంటాడు మిగతా బొమ్మడుగురు ఈ వేదాన్ని ఎలా వినియోగించి ఎక్కడ తిరుపతి దేవస్థానంలో పొజిషన్ కొట్టేయాలి అక్కడ దీనికి నేను హెడ్ అయిపోవాలని ఆలోచిస్తాడు తప్ప ఈ వేదాన్ని ఉపయోగ ఉద్దేశం ఉపయోగించి మనం పట్టుకోవాలని అనుకో అలాగే పది మంది వేదాంతం చదువుతున్నారనుకోండి మనం ఏ ఆశ్రమానికి హెడ్ అయిపోవాలి కొత్త ఆశ్రమం పెట్టేసి పీఠం పెట్టేసి అని ఆలోచిస్తాడు తప్ప పది మందిలో ఒక్కడు ఉంటాడు ఈ వేదాంతం పట్టుకుని మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి దాంతో గాఢశీలత ఎప్పుడైతే లోపించిందో అప్పుడు అన్నింటినీ కలగాపగం చేసేసుకోవాలి అటు పురాణాల్లో చెప్పారు రాణి ఉపనిషత్తులు కూడా కలిపేసాయి కాదండి కలవటం లేదంటే కలవడం ఏంటంటే నెట్గా నొక్కి కలుపు కలుస్తే కలిపేసే అంత లోతుగా ఎవరు చూడమన్నాను ఏమో కలిపేసే ఉపనిషత్తులు కూడా మనవే ఈ లోపల తంత్ర గ్రంథాలన్నీ ఉంటాయి ఈ తంత్రము రుద్రయామల తంత్రము కాలభైరవ తంత్రము అంటే యువతంత్రాలు అవి కూడా ఉంటాయి అభిష్టప శ్లోకాలు మీ ఉంటాయి ఈజీగానే తెలుస్తూ ఉంటాయి అవి కూడా పెట్టేసే పనులు దేన్ని విదిలిపెట్టండి ఈ లోపల ఆగమ గ్రంథాలు ఉంటాయి వైఖానసాగమము శైవాగమం అవి పెట్టేసుకో శైవ పెట్టుకో వైధానసం వద్దు అని అద్వైత పండితులు వైధానసం పెట్టుకో శివ దేవుడికి వాళ్ళు ఈ రకంగా అన్నీ ముద్ద చేసి పెట్టుకోవడం దాంట్లో దీనికి అది విరుద్ధంగా ఉంటుంది దానికి ఇది విరుద్ధంగా ఉంటుంది బట్ హీ ఈజ్ నాట్ లుకింగ్ అట్ ఇట్ అవన్నీ ఉపయోగించి మనం పొజిషన్కి వెళ్ళిపోవాలని చూసుకుంటున్నారే తప్ప ఆ వైరుధ్యాన్ని మనం ఎలా సెటిల్ చేసుకోవాలి అని ఎవరు అనుకోరు ఏ ఎండకి ఆ గొడుగు పట్టుట ఏ పార్టీ పైకి ఇప్పుడు ఫలానా పార్టీ దాంట్లో జాయిన్ అయిపో అన్నట్టుగా ఇవన్నీ వేదా పాలిటిక్స్ అని వేదాంత పాలిటిక్స్ సో ఆ గాఢశీలత లేకపోవడం చేత ఇంత లోతుగా పరిశీలించటం అనేది లేదు శంకర్లు ఎంత లోతుగా పరిశీలిస్తున్నారో చూడండి తర్వాత శంకర్ల యొక్క అనుయాయులు అనుకునే వాళ్ళు కూడా అసలు అధ్యయనాలు మానేస్తారు అధ్యయనం అధ్యాపం రెండు మానేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఏదో ఒక మరి ఇన్నర్ గిల్ట్ని డిస్ట్రియేట్ చేయాల్సి ఉంటుంది కదా అందుకోసం ఏం చేయడం ప్రతి ఊళ్ళోనూ ఎవడైనా ఐదు వందల డిజాల్ ల్యాండ్ డొనేట్ చేస్తే శంకర మఠం కట్టేస్తాం ఏమిటి కండిషన్ కొన్ని ల్యాండ్ కొన్ని కట్టచ్చు కదా ఎవడైనా డొనేట్ చేయాలి వాడు డొనేట్ చేస్తే మేము మఠం కట్టాం మఠానికి అధ్యక్షులు మళ్ళీ మేమే డొనేషన్ చేయడమే మీ పని అంటే ఈ రకంగా శంకర కట్టడం అక్కడ శంకరాచారుడు విగ్రహం అవటం పెట్టడం ఈ విగ్రహాలు ఎక్కడెక్కడో తయారు చేసే వాళ్ళు ఉంటారు అది ఒకటి మోసుకురావడం అక్కడ కూర్చోబెట్టడం కుంభాభిషేకం అని ఓ ఓ పూట గడగడి చేయడం ఓ పురోహితులను ఒకళ్ళని అక్కడ ఈ పురోహితులు దొరకడో పట్టాలి అదోపతిష్ మతానికి ఎవరినో ఒకళ్ళు పట్టుకొచ్చి ఎవరినో ఉంటాడు ఏ ఉద్యోగం దొరకకుండా ఓ ఎర్ర పట్టుపని ఒకటి కొట్టుకుని బుర్ర మీద తడిగుండం వేసుకుని ఆ సంక్రాంతి మీద నీళ్లు పోసి ఓ పాతగుడతో ఇలా తుడిచి ఇలా మూడు విభూతి రేఖలు పెట్టి నాలుగు పువ్వులు పెట్టి అవతలికి పోతాడు అలాంటి వాడిని ఒకని పట్టుకోవాలి సరిగ్గా వాడు అంతే చేస్తాడు దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ డాస్ ఆ చెంబుల్ నీళ్లు పోస్తాడు తుడిచేస్తాడు మూడు రేఖలు పెట్టేస్తాడు మారేడు దళం పెట్టేసేసి తాళం వేసిన వేచారు నాకు అనిపిస్తా ఉంది నెలకని ఇచ్చి కానీ వీళ్ళు శంకరమఠం పెట్టిన వాళ్ళు వీళ్ళు చేయొచ్చుగా పూజ వీళ్ళు చేయదు వీళ్ళకి ఖాళీ లేదు పూజ చేయటం ఏవేవో పనుల్లో ఉంటా ఎందుకంటే ఎవరినో ఒక అభాగ్యుడు అనబుద్ధి కావట్లేదు అభాగ్యుడు కాకపోవచ్చు ఎవరినో పెట్టి ఇది ఈ రకంగా తయారయ్యాయి ఆ గాఢశీలత అనేది లేకపోవడం చేత పరిశీలన ఏమి లేని వాతావరణం ప్రాజ్ఞస్తు చూడండి ఇక్కడ ప్రాజ్ఞుడు అనేవాడు వేరే ఉన్నాడు నేను కూడా చూడాలి ఈ భాగం ఒకసారి నాకే సర్ప్రైజింగ్ గా ఉన్నది నేను ఎప్పుడో చూసాను ఈ మధ్యను చూడలేదు పాఠానికి పరిగెత్తుకు వచ్చాను తప్ప సో ఈ ప్రాజ్ఞుడు అనేవాడు ఒకడు జీవుడు వేరు ప్రాజ్ఞుడు వేరు కాబట్టి ఆ ప్రశ్న ప్రాజ్ఞునికి సంబంధించిన ప్రశ్న అనే పూర్వపక్షం వస్తోంది ప్రశ్న ఛాయాచరణ సమానాలక్ష్యతే ఛాయా అంటే ప్రకారం అని నేను రాసుకున్నాను ఇక్కడ పాఠం చూసినప్పుడు రాసే కాదాతో రాసుకున్నాను ప్రశ్న వేసిన పద్ధతి కూడా అక్కడ పద్ధతి వేరే ఉంది ఇక్కడ పద్ధతి వేరే ఉంది అక్కడ జీవుడు వేరే ఇక్కడ ప్రాజ్ఞుడు వేరే ప్రాజ్ఞుడు పరమాత్మ అనుకోండి మీరు అక్కడ జీవుడు ఇక్కడ పరమాత్మ ఆ ప్రశ్న తీరు వేరుగా ఉంది ఈ ప్రశ్న తీరు వేరుగా ఉంది ఎలాగా పూర్వస్యా అస్తిత్వ నాస్తిత్వ విషయత్వారస్ ధర్మాద్యతీత వస్తు విషయత్వా ప్రశ్న అంటే జీవునికి సంబంధించిన ప్రశ్న జీవుడు ఉన్నాడు అలాంటి వాడు అని అలా లేదు అసలు జీవుడు అనేవాడు ఉన్నాడంటావా అని ప్రశ్న వేశారు రెండవ ప్రశ్న రాజ్ఞుడు ఉన్నాడా లేదా అని కాదు ప్రశ్న రాజ్ఞుడు ధర్మాధర్మములకు అతీతమైనటువంటి చైతన్యము దానికి సంబంధించిన ప్రశ్న రెండవ కాబట్టి ఆ ప్రశ్న మొదటి ప్రశ్న డౌట్ సంబంధించిన ప్రశ్న రెండవ ప్రశ్నలో డౌట్ లేదు ఉందా లేదా అనే సంశయం లేదు ఉన్నది ప్రాజ్ఞ ఆ ప్రాజ్ఞ యొక్క లక్షణమిటిది అని రెండవ ప్రశ్న సో తస్మాత్ ప్రత్యభిజ్ఞాభావాత్ ప్రశ్న భేద ఇప్పుడు మీకు రెండవ ప్రశ్న చదవగానే అరే ఇది ఆ ప్రశ్నగా అనిపిస్తున్నా మీకు అలా అనిపించట్లేదు కానీ ప్రత్యభిజ్ఞాన మొదటి ప్రశ్న మీరు అడగట ముందు అడిగినట్టున్నట్లా ఈ ప్రశ్న అయితే చూడు ఒకసారి వెనక్కి తిప్పి చూడు అని అనిపిస్తున్నా నీకు అనిపించట్లేదు ప్రత్యభిజ్ఞానం లేదు అలా అక్కడో ప్రశ్న వేశాడు ఇక్కడ ఇంకో ప్రశ్న వేశాడు అన్నట్టే ఉంది తప్ప రే వీడు అదే మళ్ళీ అడిగాడు రాయ్ అన్నట్లుగా లేదు దాన్ని ప్రత్యభిజ్ఞ అంట ఎప్పుడైతే ప్రత్యభిజ్ఞ లేదో ఇది వేరే ప్రశ్న నా పూర్వశ అనుకర్షణమితి చే కాబట్టి పూర్వ ప్రశ్ననే అనుకర్షణం చేసి మళ్ళీ తర్వాత అడిగాడు కాబట్టి ఇవి రెండు ఒకే ప్రశ్న అనే మాట పోసూ ఇది పూర్వపక్షం ఇది ఈ పూర్వపక్షం మన ద్వైతవాదులకి బ్రహ్మాండమైన సిద్ధాంతం వాళ్ళు అనుకుంటారు మేము సంపాదించుకున్నామని సిద్ధాంతం అనుకుంటారు వాళ్ళు ఏం సంపాదించుకోలేదు చంద్ర భగవత్వాదుడు పువ్వుల్లో పెట్టేరే మీకు కావాలంటే తీసుకుంటారు బాబు దీన్ని అని ఇచ్చారు వాళ్ళ ముందు నన్ను తీసేస్తారు ఆ చిగున్న ఇది చేసేస్తే అది ద్వైత పుస్తకంలో పెద్ద టాపిక్ అవుతుంది దాన్ని కొంచెం డైలెట్ చేసుకోవాలి ఇది చే అని అన్నట్లయితే ఇది సరికాదు ఆయన సమాధానం చూడండి ఎలా ఉండవు జీవ ప్రాజ్ఞయో ఏకత్వాభ్యుపగమా అంది సంగ్రహవాక్యం ఆయన ఏమంటున్నారంటే చాలా చాలా నీకు తెలియటట్లు అక్కడ జీవుడు ఇక్కడ ప్రాజ్ఞుడు ఓకే మళ్ళీ నమల చూ